సర్వసంభ నాహం కర్తా హరిహి కర్తా మొదటి అధ్యాయం మోకాలకి కొండకి ఏం సంబంధం శ్రీనివాసుని చూడాలని తిరుమల కొండ ఎక్కితే మోకాళ్ళ నొప్పి పెట్టడం కానీ నా విషయంలో జరిగింది వేరు నేను తిరుమలకి ఎందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడే మోకాళ్ళ నొప్పి అని చేతు అనుభవాన్ని చదువు చూడాల్సి వచ్చింది పశ్చిమ గోదావరి జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనింగ్ తర్వాత భువనగిరి సబ్ కలెక్టర్ గా ప్రారంభమైన సర్వీసులో ఖమ్మం జిల్లా కలెక్టర్ గా మూడేళ్లు పనిచేయడంతో జిల్లాల్లో నా పోస్టింగ్స్ నుంచి మించు పూర్తి అయ్యాయి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి బదిలీ చేస్తూ నన్న నీటి పారుదల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా ఈ సంస్థ కార్యాలయం హైదరాబాద్ లో ఇంకా ఇక్కడతో జిల్లాల్లో పోస్టింగ్లు పూర్తయినట్లే గనక హైదరాబాద్ లో పిల్లల అడ్మిషన్లు చూసుకుని సొంత ఇంట్లో స్థిరపడే ప్రయత్నంలో ఉండగా ఒక రోజు హడావుడిగా చీఫ్ సెక్రటరీ కార్యాలయం నుండి నాకు ఫోన్ వచ్చింది అప్పట్లో శ్రీ ఐజయ నాయుడు చీఫ్ సెక్రటరీ తీరా వెళ్ళాక విషయం ఏమిటయా అంటే నేను మోటా ముల్లె సర్జెక్ని మళ్లీ జిల్లాలోకి వెళ్ళాలి కాకపోతే ఈసారి నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వెళ్లాలని ముఖ్యమంత్రి డాక్టర్ మద్రి చెన్నారెడ్డి గారు సూచించారు ఇలాంటి పోస్టుల విషయంలో ముఖ్యమంత్రులు స్వయంగా ఇంప చేసుకోవడం అప్పుడే కొత్తగా ప్రారంభమైన విధానం అది కూడా అంత సులభంగా జరగలేదు చీఫ్ సెక్రటరీ ఎంపిక చేసి ఇచ్చిన కొంతమంది ఐఏఎస్ అధికారుల జాబితాలోంచి ముఖ్యమంత్రి తనకి ఇష్టమైన కొద్ది మందిని మళ్లీ ఎంపిక అందులోంచి నాకు ప్రథమ అవకాశం ఇచ్చారు చీఫ్ సెక్రటరీ చెప్పడం అయితే ఆధ్యాత్మిక సంబంధమైన సంస్థల్లో పనిచేయాలంటే వాటి ఉనికి పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి అలాగే అక్కడ పనిచేయడానికి ఆసక్తి కూడా ఉండాలి ఈ ప్రాతిపదిక ముఖ్యమంత్రి నీ పేరు ఎంపిక చేశారు కనుక నీకు ఇష్టమైతేనే పోస్టింగ్ ఆర్డర్స్ వేయడం జరుగుతుంది నాకు అప్పటికప్పుడు ఎటు చెప్పలేని స్థితి ఇప్పుడిప్పుడే హైదరాబాద్ లో సెటిల్ అవుతున్నాను మళ్లీ హైదరాబాద్ వదిలి వెళ్లిపోవాలా అన్న అసంతృప్తి అలాగని గట్టిగా నాకు ఆసక్తి లేదు అని చెప్పేద్దామంటే స్వామివారి నుండి పిలుపు వస్తే తిరస్కరించిన వాళ్ళం అవుతున్నామా అన్న అనుమానం ఆ సమయంలో ఒక మిత్రుడు నాకు గుర్తు చేశాడు పంతొమ్మిది లో పశ్చిమ గోదావరి కలెక్టర్ గా ఉన్న ఒక ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమిస్తూ ఆర్డర్స్ వేస్తే స్థానిక రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అతను అక్కడే మరి కొంతకాలం కొనసాగాలని కోరుకోవడం ఫలితంగా ఆ ఆర్డర్స్ రద్దు కావడం జరిగింది అలా జరిగిన రెండు మూడు వారాల్లోనే ఆయన కస్టమ్స్ ఏసీబీ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు గురించి సస్పెండ్ అవటం కూడా జరిగింది ఇలాంటి సందిగ్ధ స్థితిలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా భార్యతో కూడా సంప్రచారని భావించాను అందుకే నా నిర్ణయం ఏమిటో చెప్పడానికి రెండు రోజులు యువతి కావాలని చీఫ్ సెక్రటరీని నేను కోరటం ఆయన సరే అనటం జరిగిపోయింది ఇంటికి వచ్చాక భార్య గోపికతో చర్చించాను అప్పటికే దాదాపు పదేళ్ల పాటు పోస్టింగ్స్ అటు ఇటు తిరుగుతూ ఉన్నాం కూతురు మాధవి స్కూల్ చదువు ఆరంభమై అప్పటికి మూడు వేరు వేరు చోట్ల స్కూళ్ళలో చేర్చాల్సి వచ్చింది మళ్లీ అమ్మాయి చదువుకు భంగం కలుగుతుంది ఏం చేయాలి చాలా తర్జన భర్జనలు జరిగాయి వెళ్తానని చెప్పడానిక పూర్తిగా మనసు రావడం లేదు అలాగనే నాకు ఇష్టం లేదు అని చీఫ్ సెక్రటరీకి చెప్పలేను మేమిద్దరం కలిసి ఆలోచించుకుని ఈ విషయాన్ని ప్రభుత్వానికి వదిలేస్తున్నాం అని చెప్పాలని నిర్ణయించుకున్నాం ఈ సమస్యకి ఇది తెలివైన పరిష్కారం అని నేను భావించాను అలాగే చీఫ్ సెక్రటరీకి చెప్పేశాను కూడా కానీ నాయుడు గారు ఒప్పుకోలేదు చూడు ప్రసాద్ నువ్వు విష్టపడి వెళ్తాన ఉంటేనే తప్ప పోస్టింగ్ ఆర్డర్స్ వేయడం కుదరదు అని కొండ బద్దలు పుట్టినట్టు చెప్పేశారు అయినా ఎందుకునో మళ్ళీ ఆలోచించు సర్లే నేను కూడా ముఖ్యమంత్రి గారికి నువ్వు అన్నావని చెప్తానులే ఆయన ఏమంటారో కూడా చూద్దాం అన్నారు అక్కడికి నేను ఇక పోస్టింగ్ ఆగిపోయినట్లే అమ్మయ్యా సమస్య గట్టెక్కింది అని ఊపిరి పీల్చుకున్నాను కానీ మరో సమస్య అప్పుడే మొదలైందని నాకు ఆ సాయంత్రం సినిమాకి వెళ్లేదాకా తెలియదు మా కుటుంబం అంతా సినిమా చూస్తుండగా మధ్యలో మా అమ్మాయి మాధవికి కుడి మోకాల్లో నొప్పి ప్రారంభమైంది సినిమా పూర్తయ్యేసరికి మోకాలు వాచిపోయింది నొప్పి ఎక్కువైపోయింది మర్నాడు డాక్టర్ చూపించాం ఇదేదో పురుగు కుట్టిన బాపత్ అని డాక్టర్ అనుమానించారు మందులిచ్చారు అయినా నొప్పి తగ్గలేదు వాపు తగ్గలేదు కాలు మడిస్తే చాలు విపరీతమైన నొక్తి రెండు మూడు రోజులు గడిచాయి ఎక్స్రే తీశారు ఇంకేవో పరీక్షలు చేశారు విషయం తెలియటం లేదు కానీ మందులు వాడకం దానితో పాటు స్కూల్కి పోలేనంత బాధ మాత్రం ఆ అమ్మాయికి పెరిగిపోతున్నాయి మరోసారి రోజు మిరీ టెస్ట్ లాంటి పరీక్షలు కూడా చేశారు అన్నింటి ఫలితం ఒక్కటే లోపలంతా బాగానే ఉంది ఏమైనా ముందు కాలుకి సగం దాకా బ్యాండేజీ వేసారు వాపుని తగ్గించడం కోసం బ్యాండేజీ మూలంగా మాధవికి నడగడ కష్టమైపోయింది అలా డాక్టర్లు టెస్టులు మందులతో రోజులు గడిచిపోతున్నాయి అమ్మ ఇలా ఎంతకాలమే అని పిల్ల ఆవేదనతో అడుగుతుంటే సమాధానం చెప్పలేని స్థితి అలా అప్పటికి మాదిరి స్కూల్ మానేసి నెల రోజులు అవుతోంది అసలు ఎందుకు ఇలా జరిగింది అన్న ఆలోచన నన్ను తొలి చేయటం ఎక్కువైంది అకస్మాత్తుగా ఒకవేళ నేను టీటీడీ పోస్టింగ్ వదిలించుకోవాలని చూడటమే ఎందుకు అన్న సందేహం కూడా కలిగింది మళ్లీ నేను గోపిక కూర్చుని గడిచిన కథ అంతా వేసుకున్నాం చీఫ్ సెక్రటరీ పిలవటం మేము వద్దన ఇలా చీఫ్ సెక్రటరీకి చెప్పేసి రావటం అదే సాయంత్రం సినిమాలో మాధవి మోకాలు నొక్కి ప్రారంభం కావటం వర్నాటి నుంచి అది స్కూలు మానేయటం ఇవన్నీ మా సందేహానికి ఒక సమాధానం ఇచ్చినట్లు అనిపించింది అంతే వర్నాడు నేను చేసిన మొదటి పని చీఫ్ సెక్రటరీని కలిసి టీటీడీకి వెళ్లటానికి నా అంగీకారం తెలపటం నాయుడు గారు చాలా ఉదాసీనంగా చెప్పారు రెండు మూడు సార్లు ముఖ్యమంత్రితో ఈ అంశం చర్చకు వచ్చిందయ్యా కానీ ఎవరిని వేయాలో ఇంకా తేల్చుకోలేదు సరే నేను మళ్లీ సమయం వచ్చినప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడి చూస్తా ఆయన ఏమంటారు అంతే తప్ప పోస్టింగ్ నీకే వేయిస్తాలే అని ఆయన హామీ ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారి ఆగ్రహానుగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో తెలిసిన మనిషి కనుక అలాంటి హామీ ఇవ్వడానికి నాయుడు గారు ధైర్యం చేయలేదు ఏమైనా శ్రీనివాసుడు పిలిస్తే రానన్నాను అన్న గెలుపు లేకుండా చెప్పేశాను ఇక మిగిలింది ఆ శ్రీవారు చూసుకుంటారు అన్నది నా ఆలోచన విచిత్రం ఏమిటంటే అందు విరుద్ధంగా జరగలేదు ఆ సాయంత్రం చీఫ్ సెక్రటరీ నుంచి నాకు పిలుపు వచ్చింది వెళ్లగానే పోస్టింగ్ అర్డ్రస్ కూడా ఇచ్చేశారు నాయుడు గారు ఆ ఆర్డర్ కాపీతో ఇంటికి చేరని నేను గేటు దగ్గరే నిశ్చేష్టం నై నిల్చుండిపోయాను ఆ దృశ్యాన్ని చూసి అది డాడీ అంటూ మాధవి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చుట్టేసింది చూడు చూడు ప్లాస్టర్ తీసేస్తే నేను ఎంత బాగా నడుస్తున్నానో వాపు నొప్పి పోయింది అంటూ మాధవి కాలు మడిచింది కాలు చాచింది గెంతింది దూకింది పరిగెత్తింది మాధవి ఆనందానికి అనుకులేదు మరి నలభై రోజులుగా ఉన్న ఆ వాపు ఏమైంది